ఈ సమర్పణ వేదిక విషయంలో ఎలా చేశాడంటే మనం హోమం చేసినప్పుడు అగ్నిలో సమర్పిస్తాం మనం ఆహారం తినేప్పుడు కూడా అగ్నిలోనే సమర్పిస్తున్నాము అని అనుకున్నారు కానీ నేను తింటున్నాను అని వాళ్ళు అనుకోలేదు వాళ్ళు అంతర్యాలను గుర్తించారు కదా అంతర్యాలే ఫంక్షన్ ఇంతర్శనం ఫంక్షన్ ఎప్పుడు కర్శనలుగా ఉండదు వింతర్శనలుగా ఉంటుంది ఫంక్షన్ అని చెప్పేసి డాక్టర్ల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు కంటి డాక్టరు సుపర్ణ వెళ్ళాడు అనుకోండి కంటి డాక్టరుణకి వైద్యం చేస్తాడా చూపుకి వైద్యం చేస్తా సుంబర్ణకి వెళ్ళడం సుపర్ణ అయినా అదే వైద్యం వేరన్న అయినా అదే వైద్యం ఈ దర్శనం కి వైద్యం చేస్తాడు ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి ఆయన సిఎన్ నో సన్ ప్రోట్ ఫంక్షన్ వైద్యం చేస్తారు వచ్చిన వాళ్ళు ఎవరైనా అదే వైద్యం ఆఖరికి సాక్షాత్తు జవహర్ లాల్ నెహ్రూ గారు లాంటి పెద్దవాడు ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినా కూడా వైద్యం ఫంక్షన్ కే చేస్తారు పెర్సన్ చేయడం అంచేతనే ఎప్పుడైతే వైద్యులు ఫంక్షన్ కి వైద్యం చేయడం మానేసి పెర్సన్ కి వైద్యం చేయడం మొదలు పెడతారో దాన్ని ఈఐపి సిండ్రోమ్ అని అంటారు వాడు వైద్యం దర్శనం చేయడం మొదలు పెడతారు చేయడు దర్శనకి చేస్తారు అలాంటి దాంట్లో పడ్డారంటే వాడు ఆరోగ్యం కృష్ణార్పణం ఈ డాక్టర్లు ఆ ఫంక్షన్స్ చెడబుట్టు పెడతారు ఎందుకంటే వాడు దర్శనకి వైద్యం చేస్తారు కదా సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఆయన మా గురువు గారు అంటే ఆ డాక్టర్ అయితే చెప్పండి మీరు బయట నిలబడి వెళ్ళండి ఇక్కడ గురువుడికి వైద్యం చేయడా ఇక్కడ దేహానికి వైద్యం చేస్తారు మీరు బయటకు వెళ్ళండి మీరు వేల ముఖం వేసుకొని బయటకు వెళ్ళండి ఆయన చక్కగా వైద్యం చేసి పంపించారు సో దట్ ఈస్ దై సో అగ్ని మీరు చేసే ఇప్పుడు మొట్టమొదటి పని చేస్తారు దీపం వెలిగిస్తారు కొంతమంది దీపంతో పాటుగా అగరబత్తి కూడా వెలిగిస్తారు అనవసరం దీపం వెలిగించాలి అగరబత్తి వెలిగిన ఎందుకంటే ఆల్రెడీ లంగ్స్ నిండా పొల్యూషన్ తోటి మనం కష్టపడుతూ ఉన్నాము మన లంగ్స్ లో ఇప్పటికే పొల్యూషన్ దుమ్ము చూడండి ఎక్కడ పడితే అక్కడ దుమ్ము లేదండి దుమ్ముల కంటే పొల్యూషన్ కదది ఎంత పొల్యూషన్ మీరు దుమ్ము చూడాలంటే వర్షపు చినుకులు పడ్డప్పుడు మీ కారు బాయిల్ వెట్ మీద కారు వింగ్ షీల్డ్ మీద ఆ దుమ్ము ఆ చినుకుతో పాటుగా దుమ్ము అనుకుంటుంది గమనించారా అంటే నీరు పడినప్పుడు ఆ నీరు దుమ్ము కూడా పట్టుకొచ్చి ముడికి నీరు విడిషీల్డ్ మీద పడచ్చు సార్ ఆ నీరు సో అంటే అంత దుమ్ముంది అన్నమాట పర్టికులేట్ మ్యాటర్ అంటారు ఆ దుమ్ము అంతా లంగ్స్ లో పొటోలు ఉన్నాయి దాన్ని తెలుసుకున్నప్పుడు ది పాయింట్ ఈస్ అగరబత్తి పెట్టి వెలిగిస్తే ఇంట్లో కూడా భూమి అగరబత్తి నుంచి ఏమొస్తుంది పొగ పొగ వస్తుంది పొగ నాది పత్తికి వెళ్ళి మేటర్ కల్ సూట్ సూట్ మ్యాటర్ వస్తుంది పొగ కాదు పొగ కాదు పొగ కనపడదండి సూట్ వస్తుంది అదంతా కూడా అనారోగ్యం అగరబత్తి వెలిగినప్పుడు భూమికి కింద పడుతుంది కింద సగం పడుతుంది సగం కొంత లంచడం కూడా కొడుతుంది అందు దగ్గరతో కూర్చొని చేస్తే కాబట్టి మొత్తం ఏం చేస్తాడు దీపం వెలిగిస్తాడు దీపం వెలిగించడం ఎందుకంటే అగ్ని అగ్ని అగ్నితో ప్రారంభం అందుకోసం దీపం వెలిగిస్తారు సో అగ్ని ఉన్నవాడై అగ్ని వేడిగా చేసేది అంతర్యాతం నీటిని ప్రవహించి ఇట్లా చేసేది అంతర్య మృహిని ఆకర్షించి నిలబెట్టిట్లా చేసేది అంతర్యాన్స్ చూసుకోవాలి అగ్ని ఇంటికి వేడి ఇది అగ్నిదేవత అంతర్యాలు ఆ సంగతి అగ్నిదేవతకి తెలియదు ఒకప్పుడు అగ్నిదేవత ఆ పరమాత్మ దగ్గరికి వెళ్లి నిన్ను కాల్ నేను అంటాడు ఏదోపనిషత్తులో తర్వాత కాలు చూసిన ఈ గట్టి పోల్సని కాల్చి చూస్తాను అంటాడు పరమాత్మ అంటే అగ్ని ఆ గట్టి పోల్సని కాల్చలేక దండం పెట్టిన వెనక కాబట్టి అగ్ని కూడా తెలియదు అగ్ని నేను గొప్ప అనుకుంటాను తెలుసుకుంటే అగ్ని కూడా జీవనముక్తుడు జ్ఞానం ఉంటాడు కాబట్టి ఆ అగ్నిలో పరమాత్మ అంతర్యాన్ని ఉన్నాడు అయితే అగ్నిలోపులమున్న ఆంతర్యామికుల ఉన్నర్యామి విడవీస్తే అవుతుంది అమృత అంతర్యామి అమృతస్వరూపు అంతరిక్షమంతరిక్షదాంతరిక్షరీరంక్షమంతరో అంతరిక్ష అంతరిక్షము మీరు ట్రాన్స్లేయర్ అని ట్రాన్స్లే చుట్టూ ఉన్నప్పుడు మీరు చూడండి చాలా డెన్స్ గా ఉంటుంది అదే నీరు ననుక్కోండి బాబా నేలంత గట్టిగా ఉంటది కదా బాగుంటుంది అదే గాలి ఉందనుకోండా చుట్టూ ఉండే గాలి అట్మాస్ఫియర్ అంట వాతావరణం వాత ఆవరణ వాత అంటే గాలి కనుక పైకప్పు మనకు ఎవరు ఏమీ వెళ్ళి ఏమీ లేదా లేక గాలి ఉన్నదా గాలి ఉన్నదా ఏమీ లేదన్నది ఎప్పుడు మీరు పది పదిహేను మైళ్ళు పైకి ఇంకా ఏమీ ఉండదు ఉండదు బయట అలా వెళ్తూ ఉంటుంది అప్పుడు ఏమీ ఉండదు అక్కడ కానీ మనకి అంత వరకు గాలి ఉంటుంది ఈ అంతరిక్షం ఈ అంతరిక్షంలో కొంత వాయువులు ఉంటాయి వాయువులు అంటే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ నైట్రోజన్ మెయిన్ సీరియం ఇచ్చే కూడా ఉంటాయి తక్కువగా కొంతవరకు ఆ పైన ఆక్సిజన్ యొక్క ఐసోటో ఆ పైన అయాన్స్ ఉంటాయి ఐనోస్పియర్ అట్మాస్పియర్ పైన ఓసోన్ ఆ తర్వాత అయనోస్పియర్ ఆ తర్వాత ఆ పైన లేకపోతే దానికి చెంద యొక్కలో స్ట్రాటోస్ఫియర్ అని ఇంకోటి ఉంటాయి మన చుట్టూ గాలి ఆవరించి ఉన్నది అయితే మనం ఏమనుకుంటాం ఇటువంటి తిరిగేస్తాం ఏమీ లేదు అవును విమానం అలా పైకి వెళ్తుందో ఎప్పుడైనా ఆలోచించా మనం ఆడాలనుకుంటారు విమానంలో పెట్రోల్ వస్తారు అని మంట పెడతాడు అని చెప్పి విమానంలో ఇంజిన్ చేసి పని ఐడియా ఏమైనా విమానంలో ఇంజిన్ చేసి బరేమీ లేదు అంత గాలి చేస్తుంది ఆ గాలి అంతా చుట్టూ ఉన్న గాలిని దగ్గరికి లాగి అది వెనక్కి తోస్తూ ఉంటుంది గాలిని లాక్కుని చూస్తూ గాలిని లాక్కుని చూస్తూ ఉంటే కుషన్ కనుక అంటారు కుషన్ అంటే బాయ్ అండ్ సిసం మీద విమానం నిలబడుతుంది గాలి వెనక్కి దొస్తుంటే విమానం ముగిరిపోతుంది గాలి లేదనుకోండి విమానం ఏమవుతుంది గాలి ఉండాలి గాలి లేని పరిస్థితి ఎప్పుడు వస్తుంది అయితే జరగకంలోనే గాలిని లాపుకోవడం ఉండదు ఉన్న గాలి సరిపడదు వృష్ణం సరిపడదు కింద పడిపోతే గాలి మీరు ఎప్పుడైనా షిల్పులో వెళుతుంటే ఆ షిల్పు ఎలా నిలబడింది అబ్బాయి ఎలా తేలుతోంది అని మీకు డౌట్ రాదు అందుకని నీళ్లు కనపడుతుంటాయినా అదే విమానంలో వెళ్ళినప్పుడు డబ్బులు రావాలా కింద విమానం అంటే మీరు మీరు బస్సు ఎక్కుతారా ఇలాంటి బస్సులో ఇరవై బస్సుల్లో ఉంటుంది బస్సులు ఎంతమంది ఉంటారు ముప్పై మంది ఉంటారు విమానంలో ఎంతమంది ఉంటారు ఐదు వందల మంది సామాన్లు ఈ బస్సులు ఎక్కించేచ్చు ఒక ఐదు అంత విమానం అది అలా తేలిపోతూ ఉంటుంది మనం అనుకుంటా ఇంజన్లు నడిపిస్తున్నాం ఇంజలు ఏమి నడిపిస్తాం వాయువు నడిపిస్తుంది ఈ వాయువుకి మాతరిశ్వ అని పేరు విషవాస్య పరిషత్తులో మాతరిశ్వ అని పేరు పెట్టాడు మాతరి అంటే అంతరిక్షం ఉన్నందు తల్లి వంటి అంతరిక్షం ఉన్నందుది మాతరిశ్వ అదే పరిష్ణం పాత ఆవరణ గాలి ఆ గాలి ఎలా కనపడటం లేదు కాబట్టి మాకు ఏమనిపిస్తా ఉందంటే పక్షులు రెక్కల మూలంగా ఎగురుతుంది రెక్కలను బట్టి ఎగడం వాయువు మహావేగ్యంగా తీసుకెళ్లి న్యూయార్క్ నగరంలో దిగు వాయువు తప్పనికేమీ కాదు అది అంతరిక్షం యొక్క మహిమ అంతరిక్షంలో వాయువు ఇతర ఇతర ఫంక్షన్స్ ఉన్నాయి ఇదంతా కూడా అంతరిక్షంలో ఆ అంతర్యామి రూపంగా పరమాత్మ ఉంది వాయువు లోపల ఇంకా అర్ధరిక్షంలో అయితే మొక్షన్స్ ఆకాశం ఇచ్చి అది మొక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా పరమాత్మ ఉండి ఈ నేను నడిపిస్తున్నాడు అంటే చిత్రం ఏంటంటే పరమాత్మ పృథ్వలో ఉండి గట్టిగా అనుభవానికి వస్తున్నాడో నీటిల నుండి బలసగా వస్తున్నాడు అదే పరమాత్మ వాయువుల మన ద్వాసలో నిలబెడుతూ సకల ప్రాణులకు అవకాశాన్ని ఇస్తూ అటు పెరగడానికి దానికి ఈ విమానాన్ని వాటిని ఎరగడానికి కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తూ మేఘమూలం ద్వారా వంశాలను అనుగ్రహిస్తూ ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయో అంతరిక్షం యొక్క ఫంక్షన్స్ ఆ ఫంక్షన్స్ అందించుతున్నది అదే అంతర్యాలు లోపల అప్పుల అంతరిక్ష అగ్నియందు ఉన్న అంతర్యాలు అంతరిక్షముల ఉన్నాడు అదే అంతర్యాదు నీ లోపల ఉన్నాడు నా లోపలు ఉన్నాడు అందరిలో ఉన్నాడు ఇది అద్వైతం ద్వైతం అంటే ఎలా ఉంటుందో తెలుసుకున్నాండి పృథ్వలో ఉన్నది లేవు అప్పుడు వేరు అగ్నిలో వేరు నీలో వేరు నాలో వేరు అసందేవుడు అక్కడెక్కడో ఉన్నాడు అతగాడి ప్రతినిధి ఇక్కడ ఉన్నాడు ఇది నచ్చిన వాడికి ఇది నచ్చుకుంది అంటే ఆలోచించడం మా వల్ల కాదు అన్న వాళ్ళకి అదే వాయురీరం శేషర్మదీమితిష్టన్నమారేద్యం శరీరం యోగిమంతరో ఈ శబ్దం వచ్చున్నారే సంస్కృతం వచ్చున్నట్టే సరిపడదు ఈ శబ్దం నాలి ద్యు శబ్దం శబ్దం ఒక రాంత్రీ లింగో ద్యుశబ్ద్యులో ఎలామానందో అనొంద ఉంది దివి దివ ఇంకా అక్కడి నుంచి దివా అలా ద్యుధి ఓకే కాబట్టి ఆ శబ్దం తెలుసుకుందాం మీకు దానికి ద్యులోకము ఎందుకు పేరు వచ్చింద్యోపే ఇది ద్యం అది ప్రకాశిస్తూ నా సూర్యుడు చంద్రు నేల మీద చీకటి అక్కడ చీకటి లేదు ఎప్పుడు అక్కడ ప్రకాశం ఉన్నదే ఉంటుంది మేఘాలు అంటొస్తే లేదు అలా అంటే దాని తప్ప అక్కడ చీకటి లేదు నక్షత్రాలు ఉంటాయి చంద్రుడు ఉంటాడు సూర్యుడు ఉంటాడు ఎప్పుడు ప్రకాశం తమకు దాని జ్యూలోకము అంటే అంతరిక్షం దాటి బాగా పైపోవాలి ఓకే ఆ జ్యూలోకంలో అనేక మంక్షన్స్ ఉంటాయి అక్కడ గ్రహములు నక్షత్రములు అవన్నీ ఉన్నాయి కదా మరి అవన్నీ ఎవేవో ఫంక్షన్స్ నడిపిస్తున్నాయి కదా ఆ ఫంక్షన్స్ అన్నింటికి ఆమహుడు అంతర్యాదు పురాణంలో ఎవరు అంటే అక్కడే ఉన్నాడు దేవుడు అని చెప్తారు అక్కడే అంతటా ఉన్నాడు నేలలో కూడా ఉన్నాడు నేలలో ఉన్నాడు అక్కడ ఉన్నాడు అన్ని కల్పన్నారు అలా కల్పించేసి మనిషి మంచి మతి చెడ ఉంటాం మతిని భ్రమించేట్లయితే మా గురువు గారు అక్కడ ఉన్నారు ఎందుకు అక్కడ ఎందుకు ఇక్కడే ఉండదు ఇప్పుడు అక్కడ ఉండగలిగిన ఆయన ఇక్కడే ఉండొచ్చుగా ఇక్కడ ఉండలేకపోయాడు కదా ఇక్కడ దేహంతో ఉండలేకపోయా అక్కడికి రాన్నమాట అలాగే సిద్ధం అక్కడ ఉంటారు అంత వెటికల్ మోడల్ అసలు వెర్టికల్ మోడల్ని డిస్మిస్ చేసే వరకు మతం బాగుపడదు వీళ్ళందరూ వెక్టికల్ మోడల్ ని జీరో సెంట్రిక్ మోడల్ నిస్ చేయాలి మీరు పంచాంగం చేసి ఆయన అడగాలి ఏమంటే మీరు పంచాంగం జీరో సెంట్రిక్ మోడల్ చేస్తున్నారా ఇంజీరో సెంట్రిక్ మోడల్ చేస్తున్నారా అని అడగాలి అంటే మీ పంచాంగంలో ఈ కథలికకి సెంట్రల్ భూమియా సూర్యుగా అని అడగాలి భూమి అన్నాడు అనుకోండి సూర్యుడు మీ పంచాంగం ఉందని చెప్పాలి సూర్యుడు అంటే అది తీసుకోవాలి లేదు సూర్యుడు పంచాంగాలు మీకేమీ కనపడవు ఒక్క గవర్నమెంట్ పంచాంగం మటుకే హీరియో సెంట్రిక్ పంచాంగము కరెక్ట్ దాంట్లో కూడా పొగలు రాసి అవన్నీ ఉంటాయి కానీ ది బేసిక్ మోడల్ ఈస్ ఈయోసెంట్రిక్ కాబట్టి మీరు ముందే మధ్యాహ్నాలు పోయి వర్షాలు వర్షాలు ఎంత అంటే వర్షాలు వంద ఎనభై వర్షాలు తిరుగుతాయి ఏవో రెండు డైలాగులు తప్ప మధ్యాహ్నంగా మంది చేసే వాళ్ళే ప్రశ్న పెడతారు ఒక్కసారి చెప్పండి వర్షాలు ఎవరికి అనుకూలంగా లేడు మూడు పాళ్ళు వర్షము ఒక పాలు అంటే ఎప్పుడు చెప్పండి లేదు మూడు పాళ్ళు వర్షం ఒక పాలు ఎండ అంటే ఒక ఎనభై అలా వరస వాది లేకుండా రెండు పాళ్ళిది మూడు పాళ్ళది అంటూ అలా చెప్పడం అది కొంచెం ఉండదు అంతా కూడా గడబిక్స్ గురించిపోయి దేట్లో పడ్డారు మనవాళ్ళు దేనింటి బయటికి రాడు కూడా బాగా అలవాటైపోయి కాఫీ అలవాటైపోయినవాడు మానగళ్ళ అలాగే కాబట్టి ఆ దురో ఏ అంతర్యామి మీకోసం ఇప్పుడు మనందరూ దిలోకం వెళ్ళక్కర్లేదు మన నేల కింద నేలలో కూడా అదే మీరు నాలో అందరిలో అదే అస్తూ ఆదిత్య ఆదిత్యాద్యం శరీరం ఆదింశుంటే అర్థం ఏమిటండే అజితేల పక్షు అదితి అది యొక్క పుత్రుడు అదిత్యుడు అజిఠి అంటే ఎవరితో తెలుస్తున్నా అండి అద్వైతం దితి ద్వైతం అది కొడుకు అదిత్యుడు జ్ఞానం జ్ఞాన ప్రకాశం దింటి కొడుకు హిరణ్యాక్షుడు హిరణ్య కికుడు దితి మీకు పురాణంలో అవుతుంది అంటే చెప్పాలి అదితి అంటే ఆ జగత్తంతకీ మూల మాయాశక్తికి అది అని పేరు అది అది అంతరిక్షం సర్వము అది ఆ మహాశక్తి మాయాశక్తి మహాశక్తి ఆ యూనివర్సల్ పవర్ ఆ నుండి వచ్చిన ఒక నక్షత్రము కనుక నక్షత్రము అంటే కూడా అది యొక్క శక్తి కానీ మనకి దగ్గరగా ఉన్న ఒక నక్షత్రము ఆదిత్యుడు ఆదిత్య మండలము నుండి ఉండి ఆ గర్భము నుండి ఉండి అక్కడ మంటలు పెరుగుతో సప్లై చేసి గ్యాస్ పోయి లాంటి ఆదిత్యు గ్యాస్ పోయి గర్ధ గ్యాస్ పోయి గ్యాస్ అయి ఉంది హైడ్రోజన్ గ్యాస్ హైడ్రోజన్ గ్యాస్ కాఫ్లు వస్తున్నాయో తెలుసా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ కార్లు చేస్తున్నాయి అప్పుడే జపాన్ ఆ టెక్నాలజీలో చాలా అడ్వాన్స్ ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి టెస్ట్ లా వేరు టెక్నాలజీ వేరు బేటరీ బేటరీ కార్ బ్యాటరీ లో ఎలక్ట్రిసిటీ పెట్టి తద్వారా అడుగుతారు ఈ జపాన్ వాళ్ళు ఫ్యూయల్ సెల్స్ ఎలక్ట్రిసిటీ కాదు హైడ్రోజన్ గ్యాస్ హైడ్రోజన్ గ్యాస్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు ఇక్కడ బ్యాటరీ నుంచి ఎలక్ట్రిసిటీ పట్టుకొస్తాడు బ్యాటరీ లోకి ఎలా పట్టుకొస్తాడు ఛార్జ్ చేస్తాడు ఛార్జ్ చేసే వచ్చింది హైడ్రో ఎలక్ట్రిసిటీ కోల్ అండ్ న్యూక్లియర్ ఎలక్ట్రిసిటీ సెల్స్ కార్స్ ఉంటాయి హైడ్రోజన్ కార్స్ వాటిల్లో హైడ్రోజన్ గ్యాస్ నుంచి వస్తుంది ఎలక్ట్రిసిటీ కాబట్టి ఆ సూర్య మండలం లోపల హైడ్రోజన్ గ్యాస్ కలదు అసలు మీరు సూర్య మండలం గురించి ఆనా ఐడియా ఉందా అసలు ఎంత పెద్దది అని ఆనా ఐడియా ఉందా భూమి డయామీటరు ఆరు వేల కిలోమీటర్లు డయామీటర్ తెలుసు కదా సూర్యుడి డయామీటరు లక్ష కిలోమీటర్లు సూర్యుడి లోపల మూడు మిలియన్ అంటే ముప్పై లక్షల భూమిను పడతాయి ముప్పై లక్షల మురుగులు సూర్యోడు లో మల పడతాయి మొత్తం తొమ్మిది గ్రహములను ఒకటోని చేయిస్తే తొమ్మిది కాదు ఇప్పుడు ఎనిమిది ఈ మధ్యన ఒక గ్రహాన్ని డిస్మిస్ చేశారు లెక్టివోడు ఇంకా ఎనిమిదే గ్రహాలు అష్ట ఈ తొమ్మిది గ్రహాలు ఇప్పుడు గ్రహాలన్నీ ఒక ఇంట్లో దేవుడు చేయాలంటే తొమ్మిది రెండవ ఎనిమిదే ఉంటాయి సో ఎనిమిది గ్రహాలని ఒక రోడ్ చేస్తే అది ఎంత ఉందో దానికి ముప్పై వేల రెట్లు ఉంటాడు సూర్యులు చాలా చాలా పెద్ద మనం ఊహ చేయలేదు మన ఊహకు అందరు ఆ సూర్యుని లోపల ఎంత హైడ్రోజన్ గ్యాస్ ఉంటుందో చెప్పుంటారా ఎంతంటే చెప్పుంటారు కోట్ల కోట్ల కోట్ల కోట్ల కోట్ల హైడ్రోజన్ గ్యాస్ ఆ గ్యాస్ ని విడుదల చేస్తూ మండిస్తూ సూర్యుడిని నిలబడుతూ ఉంటుంది ఆ అంతర్యామి ఆ లేడీ ఒక పిచ్చను మనకు వస్తే మనం ఇక్కడ బతుకుంటూ ఉంటాం అది ఆదిత్యుడు ఆదిత్యుని లోపల అంతర్యామే ఉన్నాడు ఇంట్లో చిత్రం ఏంటంటే ఆదిత్యుని లోపల అంతర్యామే ఉండడం ఆశ్చర్యమే కాదు కానీ ఆదిత్యుని లోపల ఉన్న అంతర్యామే భూమి ఉన్నాడు అంటే ఆశ్చర్యం భూమి ఎందు ఉన్నవాడే నీ ఎందు ఉన్నాడు అంటే మరీ ఆశ్చర్యం ఐంద్ర్యర్థం ఆదిత్యులో ఉన్న అంతర్యామియే నీలో నాలో కూడా ఉన్నాడు ఆ అంతర్యామి అమృతుడు ఈ అమృతుడనే కూడా మనం విస్మరించకూడదు తర్వాత అంతర్యామ దిక్కులు అనేవి మన ఇన్న సెన్స్ ఆఫ్ డైరెక్షన్ నుంచి వచ్చింది మీ లోపల నుంచి వస్తుంది దిక్కులు మీరు తూర్పు వైపు సూర్పు వైపు తిరిగి నిలబడాలి తూర్పు అంటే కూడా మీరు చెప్పిందే మీరు సూర్పు చేసి చూస్తూ నిలబడాలి అప్పుడు మీ ఎదుర్కొన్న ఉన్నది తూర్పు పడమర కుడివైపు దక్షిణము ఎడమవైపు తరము ఈ దిక్కులు ఒకసారి నాలుగు చేస్తే మధ్యలో నియంత్రం చేస్తే ఇంకో రెండు వస్తాయి ఎనిమిది అవాంతర దిశ అంటారు కాబట్టి ఇవి ఈ దింపులన్నిట్లోనూ ఒక సెన్స్ ఆఫ్ డైరెక్షన్ మనకి కలిగిస్తూ ఈ దింపులు ఉన్నాయి దిప్పులన్నిటి ఎందు ఆ పరమాత్మయే అంతర్యాన్ని అయి ఉన్నా చంద్రతారంద్రతార శరీరం ఆత్మా అంతర్యామ్యమ రాత్రిపూట వినీలాకాశముఖేశు చూసినట్లయితే అక్కడ కనపడే ప్రకాశించే గోడలు అన్ని కలిపి సింగిల్ యూనిట్ కింద తీసుకుంటాయి చంద్రుడు నక్షత్రం ఉంటాయి చంద్రుడు మధ్యలో ఉంటాడు ఎప్పుడుసిన మధ్యలోనే ఉంటాడండి ఎక్కడున్నా మధ్యలోనే ఉంటాడుగా సెంటర్ కదా సఖ్యులు స్పీయలు స్పీయర్కి ఎక్కడున్నా మధ్యలో ఉన్నట్టే భూమి మీద సెంట్రల్ పాయింట్ ఏంటి అంటే ఎవరి పాయింట్ వేసి సెంట్రల్ పాయింట్ అంచేతన ఈ పౌరాణికలు వారాణి సెంట్రల్ పాయింట్ అంటారు వారాణి అక్కడ మనం డైమండ్ పాయింట్ కూడా సెంట్రల్ పాయింట్ ఎదురు పాయింట్ ఇది సెంట్రల్ పాయింట్ బికాస్ ఇట్స్ గదువు సరుకులు వెళ్తే మాది సెంట్రల్ పాయింట్ అని వాళ్ళు అంటారు మక్కలు వెళ్తే వాళ్ళు ఇది సెంట్రల్ పాయింట్ అని అంటారు మంచిది సో చంద్రుడు నక్షత్రముడు కలిపి ఒక అంటే అది సమాహార చంద్రశ్చ తమాహార ఎప్పుడు రఘు సుఖంగా ఉంటుంది జనరల్ గా చంద్ర తారకం అంటే యూనిట మూనడు స్టార్ అవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి వాటన్నిటి రూపంగా ఉండి ఆ పరమాత్మయే ఉన్నాడు ఆకాశే శరీరం శేష్యాం ఇ ఆకాశము ఒక భూతము ఆకాశము ఉన్నది ఆకాశము ఉన్నది కాదు బౌద్ధుడు వాళ్ళ ఒక తన ఉదాహరణ లేవనెక్కి క్షణిక విజ్ఞానవాదులు శూన్యవాదులు ఆకాశం అనేది ఏదీ లేదు శూన్యమే గలదు అని చెప్పారు నాలుగు అని ఆకాశం ఏమి లేదు అని అయితే వేదాంతలు అడిగారు ఆకాశం ఉన్నది ఇప్పుడు మీకు అవకాశము లభిస్తుంది కదా లభిస్తున్న దాన్ని శూన్యం అని ఎలా అంటారు కొండ చేశారు కొండ చేస్తే మీకు కొంత అవకాశము లభించింది అవకాశం లోపల ఎలా తెలుసుకోవచ్చు మీరు దాచుకోవచ్చు పెట్టుకోవచ్చు కాబట్టి అవకాశమును బ్యాగ్ కొనుక్కున్నారు ఎందుకోసం అంటే ఒక అవకాశము సంపాదించుకోవడం కోసం కొనుక్కున్నారు మీకు అవకాశం పెట్టుకున్న అవకాశం కావాలి కాబట్టి పెట్టుకునే ఎలాగైతే పదార్థములో ఆకాశం కూడా అది ఇప్పుడు చెట్లు చేపలు రాళ్లు నప్పల పెట్టుకుంటారు కృషి రూపే పెట్టుకుంటారు పడలు ఎక్కడ పెట్టుకుంటారు నేలలో పెట్టుకుంటారు తర్వాత విమానాన్ని ఎక్కడ పెట్టుకుంటాను వాయుదా ఎక్కడ పెట్టుకుంటాను ఆకాశం కాబట్టి ఆకాశం అనేది దాన్ని శూన్యం అని ఎందుకంటాను సంథింగ్ ఉచీ సంథింగ్ సో విమానం ఎగురుతుందంటే శూన్యంలో ఎదురుతోందా వాయులో ఎగురుతుందా వాయుమ్ లో ఎగురుతుంది వ్యూ అంటే ఏమిటి సంథింగ్ ఉచీ సంథింగ్ ఉచీ అలాగే ఆకాశము సంథింగ్ ఉచీజ్ అన్నది ఆకాశము అనే బౌద్ధ సిద్ధాంతము తప్పు ఓకే ఈ చర్చ చాలా కాలం సాగింది ఈ లోపల ఫిటిక్స్లో న్యూటన్ అనే ఆయన ప్రవేశించాడు ఆయన ఏమన్నా ఆకాశము ఉంది అన్నాడు ఆయన పదిహేను శతాబ్దంలో ఫిటిక్స్టులో మొట్టమొదటి ఆకాశము ఉంది అన్నవాడు న్యూటన్ అప్సర్ స్పేస్ అది అప్సర్దు ఎత్తలా అయితే అప్సర్డుతో ఆకాశము కూడా అప్సర్ ఇట్ ఇండిపెండెంట్లీ ఎగ్జిస్ట్ ఇట్ ఎగ్జిస్ట్ బై ఇట్స్ అని మొట్టమొదటి ఆకాశము ఉంది అని ఆయన ఈ భౌద్ధ సిద్ధాంతాన్ని దోశకొచ్చినట్లయింది ఆ తర్వాత ఐదు స్టైన్ ఆయన ఆకాశము ఉండడమే కాదు అది ఎలా ఉందో కూడా ఆకాశము ఎలా ఉంటుందంటే లైక్ ఎ కర్వుడు మెంబ్రెయిన్ కింద ఉంటుంది కరువుడ్ మెంబ్రెయిన్ ఆ కర్వుడు మెంబ్రెయిన్ లోపల బ్రహ్మాండం అంతా ఉంది ఆకాశం అనేది ఇది ఎలాగంటే ఇప్పుడు ఈ డ్యాగ్ లో వస్తాయి సింగిల్ పెద్ద బుట్ట లాగా ఉండేతి మూడేసేసి ఇట్లాగ వేగలు ఇతను కానీ తోక తోక సంచి వస్తుంది తోక బుట్ట ఆ తోక బొట్టండా మూడులో మూడేసేసి మూతి కట్టేసారు అనుకోండి ఇప్పుడు ఈ చుట్టూ ఉండే ఆభరణము లోపల ఆ కాయలన్నీ ఉంటాయి అలాగే ఆ కాయలు లోపల ఈ బ్రహ్మాండమంతా ఉన్నది ఆకాశము ఒక కర్మలు సరిక్రేస్ తోకకుండా ఎలా ఉంటుంది కర్మ కూడా సరికేస్ ఉంటుంది ఆ కర్మలు సరిక్రేస్ లేకపోతే లోపల ఉన్న పూర్ణమే ఉంటాయి ఇట్లా నుంచి అలా ఉండడం కదా మళ్ళీ లోపల కట్టి అత్తి పెడితే అట్టి పెడితే ఉంచు నొక్కి పెట్టి కదా ఉంచబడుతున్నాయి కదా అదే రకంగా ఈ బ్రహ్మాండం ఎత్తు నక్షత్రములు చంద్రుడు ద్రోణములు ఇవన్నీ కూడా లోపల స్థిరంగా ఇటువంటి చెల్లా కాకుండా తిరుగుతున్నప్పటికీ ఉన్నాయంటే చుట్టూ ఒక కర్మడు సర్ఫేస్ ఇట్ కర్మ సోవరిస్టర్ కర్మలు ఎలా అవుతుంది ఇట్ కర్మ్ సోమరి అటువంటి కర్మడు సర్ఫేస్ దానికి ఆకాశం అని ఆ కర్వేచర్ గురించి ఆ కర్వేచర్ రోజు కూడా ఎక్కువ ఉంటుందో ఎక్కువ ఎక్కడ ఉంటుంది సూర్యుడు చుట్టూ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే సూర్యుడు గ్రావిటీ ఎక్కువ ఉంటుంది చంద్రుడు చుట్టూ చాలా తక్కువ ఉంటుంది అంటే సూర్యుడు చంద్రుడు చూస్తూ ఆకాశం ఎలా ఉంటుంది సూర్యుడు ఆకాశం అలా ఉంటుంది ఎందుకంటే గ్రావిటీ ఎక్కువ ఉంటుంది చంద్రుడి ఇలా ప్రవర్తిస్తుంది సూర్యుడి దగ్గర ఇలా ప్రవర్తించుకుంది మౌంగి ప్రవర్తిస్తుంది ఓకే ముందు ప్రవహించిందంటే సూర్యుడు అర్థం చిన్న నక్షత్రం కూడా మీరు ఇలా ప్రవహించడం బట్టి చూడగలుగుతారు ఇదంతా ప్రూవ్ సైంటిఫికల్లీ ప్రూవ్ కాబట్టి ఆ ఆకాశములు వేదాంతులు ఉన్నతిగా స్వీకరించినారు శూన్యముగా స్వీకరించలేదు శూన్యం అంటే ఏమీ లేదు ఏమీ లేకపోతే ఇంక మళ్ళీ అంతర్యామేమి ఉన్నదానికి అంతర్యామి కదా కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నది అని తెలుసుకోవాలి ఉన్నది అని తెలుసుకోవాలి లేదు అని తెలుసుకోవాలి సంసారము ఎగర్తూ లేదు ఆత్మ ఉన్నది అలా తెలుసుకోవాలి కాబట్టి ఆకాశముల నుండి ఆకాశమును కూడా ఆ గ్రావిటేషనల్ ఫోర్సెస్ వాటన్నిటినీ నియంత్రిస్తూ ఉన్నటువంటి పరమాత్మ అది అంతరామిడారీరం వెలుగు లోపల పరమాత్మ ఉంటే చీకటి లోపలైతే దియ్యం ఉంటుందా అమూలుగా ఉదాహరణ అంటే వెలుగు లోపల చీకటి లోపల ఎవరో రాక్షము అదే బైబిల్ పురాణం ప్రకారంగా వెలుగు లోపల గాడ్ గా ఉంటాడు చీకటి లోపల దేవుళ్లు ఉంటాడు వాడు నరకం అంతా కూడా చీకటిగా ఉంటుంది అన్నారు అప్పుడు ఇక్కడ ఈ టెస్ట్ వీళ్ళందరూ ఎక్కడికి వెళతారు అంటే నరకానికి వెళ్తారు వాళ్ళందరూ ఎందుకని మరి వాళ్ళెవరు మాస్ చర్చి వెళ్లి వరకు అంతే నాకు కానికే పోతా అయితే ఇంత సమస్య ఉంది వాళ్ళు అక్కడ ఎలక్ట్రిక్ ప్లాంట్ ఏదో పెట్టి అడిగి దీపాల్లో అని అన్నాడు కవి మన దగ్గర అలా కాదు ఉపనిషత్తులో అలా కాదు చీకటిలో వెలుగులో ఏ దేవుడు చీకటిలో కూడా అదే దేవుడు వెలుగులో దేవుడు చీకటిలో దెయ్యం అని మీరు చెప్పి పెట్టారంటే పిల్లలకి వాళ్ళు పెద్ద చీకటికి భయపడుతూ దీవిస్తారు చీకటికి భయపడకూడదు చీకట్లో కూర్చుండదు చీకట్లో కూర్చున్నారనుకోండి మీ లోపల మీరు చూసుకునే అవకాశం మీకు లభిస్తుంది అప్పుడు మీకు అంతర్యామి అనుభవానికి వస్తాయి చీకటిలోనే అంతర్యామ అనుభవానికి వస్తారు మెరుగులో రాడు ఎందుకంటే మెరుగులో ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కాబట్టి చీకటి ఆ నాసనీయ సూక్తములో ఒకటి ఉన్నది చీకటి గురించి మీరు చదవాలనుకుంటే నాసనీయ సూక్తాన్ని అధ్యయనండి నాసనీయ సూక్తం చదవాలనుకుంటే మీరు మనకండి నేను రాసిన పుస్తకం చదవాలి దిట్ ఈస్ కన్సిడర్డ్ క్లాస్టిక్ అండ్ అథారిటీ ఆన్ డార్క్ ఆ రకంగా దానికి ఆ పరిగణన ఉన్నది కాబట్టి మీరు చక్కగా నాసనీయ సూక్తం ఒకసారి చదివేస్తే ఒక ముప్పై డేజీ వరకు అవుతుంది మీరు చీకటి గురించి చాలా మంచి విషయాలని తెలుస్తాయి ఆ చీకటి లోపల ఉన్నాడు పరమాత్మ ఇప్పుడు చీకటిలో ఆత్మ ఉందా లేదా ఇందుగా మీకు అనుభవానికి వస్తాం ఇక ఇది చీకటి అని తెలియాలంటే ఆత్మ ఉండద్దు చీకటిలోనూ ఆత్మ వెలుగులోనూ ఉంది ఆ రోగులో ఓకే ముందు చీకటి తర్వాత వెలుగు స్జస్తిష్టరేజో వేదేజరీరం ఎస్ేజోరోయత్మా అంతరూప ఇంతవరకు వర్గములో ఉన్న అంతర్యాదు గురించి చెప్పడం అథాధిభూతం ఈ పైన భూతవర్గములకు చెందిన అంతర్యాముని గురించి చెప్పబోతున్నాను ఓకే మళ్ళీ చెప్తాను ओम तुनम तुनम मलयम तुनम तुनम देशे उयनासन नमः नारायणं देवार्पणस्य ओम शान्ति शान्ति शान्ति सर्वं ओम